స్థుతం ప్రభా పరిశుద్ధుల ఈసే కృప మీకు వందనాలు ప్రభా యేస క్రీస్తు నామం బట్టి ఆన్లైన్ ప్రార్థనలో కూడి ఉన్న ప్రభా రానైన బిడ్డలను మీరు త్వరగా రప్పించండి ప్రభా మీ నామం మహిమార్థమేసే మీ యొక్క కృపలో మీ ప్రతి ఒక్కరిని కాచి కాపాడండి ప్రభా మీరు అక్కడ సమయంలో అనేకులను మేము సిద్ధపరచాలా మేము కూడా సిద్ధపడి ఉండాలా ప్రభా మీరు సహాయం దయచేయండి ప్రభా మీరే తోడుగా నీడగా ఉండండి ప్రభా ఈసే పరిశుద్ధ గొప్పదేవ రాబోయే ఉగ్రతలు ప్రభావ శోధ నుంచి ప్రభా మేము ఎలా తప్పించుకోవాలో మీ యొక్క పర్లోక జ్ఞానం చేత మీకు పరిశుధాత్మ శక్తి నడిపింపు చేత నడిపించండి ప్రభావే చావైన మేలు అనే తీర్మానంలో ప్రభావ మేము నడవాల ప్రభా దానికి ప్రభావం యొక్క పరిశుధాత్మ శక్తి బలం అవసరమేసే ప్రభావ మీరే తోడుగా నీడగా ఉండి మీరే మహిం పొందమని నామమున ప్రార్థన చేసినాం తండ్రి ఆమె అమ్మాయి నేను ఒక పాట పాడతాను తర్వాత వస్త్రావణ్ నువ్వు కూడా పాడాలనుకు ప్రేరేపణ ఉంటే పాడు నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నా ప్రాణమా నా సమస్తమ ప్రభుని స్తుతించుమా నా నాయసు చేసిన మేలను నీవు మరువకుమా నాయ చేసిన మేలను నీవు మరువకుమ ప్రాణమా నా సమస్తమా పనికిరానీ నన్ను నీవు పైకి లేపితి క్రీస్తనే బండపై నన్ను నిలిపితి పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి క్రీస్తనే బండపైనా నన్ను నిలిపితి నా అడుగులు స్థిరపరచి బలముని చితివి నా అడుగులు స్థిరపరచి బలముని చితివి నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు నే వెంబడింతు ప్రభు నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా నా నాయసు చేసిన మేలను నీవు మరువకుమ నాయసు చేసిన మేలను నీవు మరువకుమ నా ప్రాణమా నా సమస్తమా అంధకార పులోయలలో నేను నడచితిని ఏ రాకుండా నన్ను నడిపితివి అంధకార పులోయలలో నేను నడచితీని ఏ అపాయ నన్ను నడిపీతీవి కంటిపాగ నీవు నన్ను కాచితీ కంటి పాపగ నీవు నన్ను కాచితివి కన్న తండ్రి వి నిన్ను కొలచెదను ఇలా నిన్ను కొలచెదను నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్థుతించుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమార్ నా యేసు చేసిన మేలను నీవు మరువకుమ నా ప్రాణమా నా సమస్తమా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 ప్రభుని స్థుతించుమా నాయసు చేసిన మేలను నీవు మరువకుమా నాయ చేసిన మేలను నీవు మరువకుమా నీటి వాగుల కొరకు దుప్పి ఆశించున్నట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నా ప్రాణము నా సమస్త మా ప్రభుని స్థుతించుమా నాయసు చేసిన మేలను నీవు మరువకుమా నాయసు చేసిన మేలను నీవు మరువకుమ నా ప్రాణమా నా సమాస్తమా అలెలు ప్రైజ్ లాడ్ బ్రదర్ సిస్టర్ బ్రదర్ కల్లముల్లతో రాయ గలమా కవితలతో వరణీంచ గలమా కలలతో వివరించ గలమా నీ మహోన్నతమైన ప్రేమా ఆరాది రాది ఆరాది ఆరాది రువు నీవే నా త్రివి నీవే నను విడవ ఎడబాయో ప్రాజవు నీవే తండ్రి విని వే నను విడవనుయడభాయను కలముల్లతో రాయ గలమా కవితలతో వర్ణీ చ కలలతో కలతో వివరీ చ గలమా మైన ప్రేమా శములు నీ మహిమను వివరించుచున్నవి అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది దేవాన ప్రాణము నీ కొర కైద పెంచుచున్నది దేవా నా ప్రాణము నీ కొర కైద పెంచుచున్నది ఆరాది ఆరాది aradin tunu aradin tunu rarajuni ve na tanri vini ve nanu viduvavu edabayanu rarajuni ve na tanri vini ve అను విడువు ఎడను కలములతో రాయ గలమా కవితలతో వరణించ గలమా వివరించ వివరించగలమా నీ మహోనతమైన ప్రేమా పులు కే రోబులు నిత్యముని స్థుతించుచు నవీ మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచు నవీ సేరాపులు కే నిత్యముని స్తీంచుచున్నవి మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి దేవా నా ప్రాణము నీ కొరకైదించుచున్నవి ప్రాణము నీ కొరటైదీ చుచున్నది ఆరాది ఆరాది ఆరాది ఆరాది Prarajuvu nīvē, nā thandrivi nīvē, nā nū viđu vavu yadabhāyanūn. Prarajuvu nīvē, nā thandrivi nīvē, nā nū viđu vavu yadabhāyanūn. Kalamullat tūrāyagalama. కవితలతో వరణించ గలమా కలలతో వివరించ గలమా నీ మహోన్నతమైన ప్రీమా ఆరాది ఆరాది ఆరాధిను aradin kanu hallelujah thank you brother yehova bala mayadarthamaina dinamargam paripurnamaina dinamargam yehova శేత్రువులు నన్ను చూట్టినను నరకపు పాశములరి నా శేత్రువులు నను చూటినను నరకపు పాశములరి కాటినను వరదవలే భక్తిహీనులు పోర్లిన వరదవలే భక్తిహీనులు పోర్లి విడువకనను నను ఎడబాయని దేవ ఇడువ ఎడబాయని దేవా ఏ హోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ఏ హోవా మరణ పుట్టురులలో మరువక మురలిడ క్షణ శృంగరణ పుట్టురులలో మరువక మురళిడ ఉన్నత దుర్గం రక్షణ శృంగం తనాలయములో నామోర వినేను తనాలయముల నామోర యకం పముచే అధిరనుదరణి బయకం పముచే ఏ హో మార్గం పరిపూర్ణమై నదిని మార్గం ఏ నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగ చేయును నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగ చేయును నెలరాసుల నుండి బలమైన చేతితో నెలరాసుల నుండి బలమైన చేతి ఎలుపల చేర్చిన బలమైన దేవా ఎలుపల దిని మార్గం పరిపూర్ణమై నదిని మార్గం ఏ హో ప్రభు కో పర్వతముల పూర్ణాదులు వనికెన్ పౌరుషము ప్రభు కో పర్వతముల పూనాదులు వనికే తన నోటా నుండి వాచినాగ్ని తన నోటా నుండి వాచినగ్ని దించి వేసను వైరుల నెల్లన్ దంచి వేసను వైరుల నెల్లన్ ఏ నా బలమా యథార్థమైనదిని మార్గం పరిపూర్ణమైన దినీ మార్గం ఏవోవా హోవా మేఘములపై ఆయన వాచును మేఘములను తన మాటుగా చేయును ఆయన వాచును మేఘములను తన మాటుగా ఉరుములు మెరుపులు మెండుగ గురుములు మెరుపులు మెండుగజేసి అపజయమేచ్చును అపవాదికిని అపజయమేచ్చును అపవాదికిని ఏ హోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది మార్గం ఏ హోవా దయగల వారిపై దయ చూపించును కటినుల ఎడల వికటము చూపును దయగల వారిపై దయ చూపించును కటినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల గర్వము ననచును గర్విష్ఠుల గర్వము ననచును మునరిగివాదికారీ సర్వమురిగివాధీ ఏనాబలమా యార్థమై నదిని మార్గం పరిపూర్ణమై నదిని మార్గం ఏహో నా కాలను లేడి కాలుగజేయును ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి నా కాళ్ళను లేడి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి రక్షణ కేరము నాకు అందించి రక్షణ కేడము నా అక్షయము గతన పాక్షము చేర్చిన అక్షయము గతన పాక్షము చేర్చిన ఏహో వానా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనదిని మార్గం ఏ ఏ వాజీవ ముగలదేవా బహుగాస్తుల కురుడనీ ఏ వాజీవ ముగలదేవా బహుగాస్తుల కురుడనీ అన్యజనులలో ధన్యత చూపుచు అన్యజనులలో ధన్యత చూపుచు హెల్లు యాస్తుతి గా నము చేసేదా అస్తుతి గా నము చేసేదా ఏ హో వా నా బలమా యథార్థమైనదిని మార్గం పరిపూర్ణమైనదిని మార్గం ఏ హో అ లుక శువార్త పదకొండవ అధ్యాయము ముప్పై ఏడు వచ్చి ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయడు తనతో కూడా భోజనము చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన కూర్చుండెను ప్రార్థించిద్దాం స్థుతం ప్రభా పరిశుద్ధరాయి సే మీకు వందనాలు ప్రభా దేవం మీ నామం ఎత్తుకొని ఈ యొక్క ధన్యత రాజా యొక్క భాగ్యము ప్రభా ఎవరికి లేని తరుణం ప్రభా మీరు మాకిచ్చినారు ప్రభ దాన్ని ఎంతో ప్రభా ఆశతో స్వీకరించాలా మీ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకొని ప్రభా దానిలోకి మాదిరిగా నడిపింపబడాలా మీరే సహాయం దచ్చింది మీ యొక్క పశువు ఆత్మశక్తి బలం చేత నడిపించమని యేసు క్రీస్తు నామ ప్రార్థనిస్తున్నాం తండ్రి ఆ మెన్ అర్త పదకొండవ అధ్యాయము ముప్పై ఏడో ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసేయుడు తనతో కూడా భోజనము చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను అలా కదా ఏసు ప్రభు మాట్లాడుతుంటే ఒక పరిసేయుడు వచ్చిండు దీనికి భోజనానికి పిలువనికే భోజనానికి పిలిచినప్పుడు ఆయన ఏం చేసిండు ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను కదా ఏసప్రభుని భోజనంకి పిలిచినప్పుడు ఒక పరిసయుడు అంట కదా పిలిచినప్పుడు ఆయన పిల్వంగానే పోయినాడు భో భోజన పంక్తికి కూర్చుండేను ఏసుప్రభుని ఆ యొక్క పరిసయుడు పిల్వగానే మాట్లాడుతా ఉంటాడు ప్రతి దినము ఆయన సేవలో ప్రతి ఒక్కరికి దేవుని రాజ్య స్థాపన గురించే ఆయన రాకడ గురించి సూచనలు కదా ఏ విషయమైనా కూడా వాళ్ళ జీవితాలని ఏసుప్రభుకి సమర్పించుకోవడానికి ప్రభు మాట్లాడినట్టుంటది ప్రతి ఒక్క వర్డ్ ఎవ్రీ సింగిల్ లెటర్ కూడా కదా కాబట్టి ఆయన మాట్లాడుతుంటే ఒక పరిసైడ్ భోజనానికి పిలుస్తుండే యేసు తనతో కూడా భోజనము చేయమని ఆయనను పిలువగా ఈశ్వరం పిలిచిండట ఆయన వెలుపల్లికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను కదా భోజనం చేయడానికి అక్కడ కూర్చున్నాడంట ప్రభు మాటలు ఎప్పుడు కూడా మనం ప్రకటించినా కూడా లేకపోతే మనం ధ్యానిస్తున్నప్పుడు కూడా మన జీవితాలని యేసుప్రభుకి సమర్పించుకోవడానికే ఆయన మాట్లాడుతూ ఉంటాడు మనతో పాటు ఆయన చేస్తున్న సేవా జీవితం కూడా శిష్యులనే కానీ గొప్ప జన సమూహాన్ని కానీ కదా వాళ్ళందరినీ కూడా యేసుప్రభుకి జీవితానికి ఆయనకి సమర్పించుకోవాలనే వాళ్ళ జీవితాలు మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి మనము కూడా ఆయన బిడ్డలం ఏసు ప్రభు యొక్క బిడ్డలం కుమారులం కుమార్తెలం కాబట్టి ఏ మాట మాట్లాడినా కూడా మనుషులకి ఏసు వాళ్ళ జీవితాలను సమర్పించుకునే విధంగా మాట్లాడాల భోజనానికి పిలుస్తే పోవాలా వాళ్ళతో పాటు కూర్చోవాలా ఎందుకు ఈ పని చేస్తున్నావు అంటే ఏసుక్రీస్తు నామాన్ని మైమపరచడానికి యేసుక్రీస్తు నామాన్ని నామానికి వాళ్ళ జీవితాన్ని సమర్పించుకోవడానికి హలెలుయా కదా ఎంత ఈ లోకంలో సంపాదించుకున్నా ఎంత జీవితం గడిపినా కానీ నిర్లక్ష్యంగా ఉంటే మటుకు ఆయనలో మనము జీవించలేం ఆయనకి మన జీవితాన్ని సమర్పించుకోలేం కదా వాక్యం చెప్పబడుతుంది అంటే చెప్పేటోడు వాళ్ళ జీవితాన్ని సమర్పించుకోవాలా వినేటోడు ఏసుక్రీస్తు ప్రభుకి వాళ్ళ జీవితాలను సమర్పించుకోవాలా లేకపోతే విన్న వాక్యము చెప్పబడిన వాక్యము రెండు కూడా నిష్ఫలం అయిపోతాయి ఏసుప్రభు ఇచ్చిన ఆ యొక్క రక్షణకి ఖచ్చితంగా మనం న్యాయం చేయాలి అంటే ఏందయా చేయాలి అంటే మన జీవితాన్ని ఏసవి ప్రభుకి సమర్పించుకోవడమే కదా ఏసు ప్రభు వాక్యాన్ని వినడమే కాదు ఆయన వాక్యాన్ని విని దాని ప్రకారంగా అనుసరించి గైకొని నడిచి ఇతరులకు ప్రకటించాల అదే ఏసుప్రభుని నమ్ముకోవడం అంటే ఏసు ప్రభుని నమ్మడం ఈశ్వని విశ్వసించడం విశ్వాసం అనేది ఆ లిమిటెడ్ టైం పీరియడ్ అది ఒక లిమిటెడ్ టైం పీరియడ్ లేదు దానికి ఆ చూస్తాం మనము అక్కడ థర్టీ ఇయర్స్ కోనేటి సరస్సు దగ్గర కానీ లేకపోతే రక్తస్రావం గల స్త్రీ కానీ వీళ్ళందరూ గుంటోళ్ళు గుడ్డోలే కానీ వాళ్ళందరికీ విశ్వాసము ఈ టైం పీరియడ్ అనే వరకు లేదు థర్టీ ఇయర్స్ అంటే నార్మల్ మాట కాదు విశ్వాసము అనేదే మనిషిని బ్రతికిస్తుంది అది ఇన్ని ఇయర్స్ కావచ్చు ఏ నిరీక్షణ కూడా మనది అంతే ఇన్ని ఇయర్స్ ఫలానా ఇయర్స్ అనేది లేదు కదా అయినా వస్తాడు అనే నిరీక్షణ అంతే అదే విశ్వాసం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ వస్తాడు అదే విశ్వాసం కార్యం అవుతుంది ఎప్పుడైతుందో తెలియదు కానీ అవుతుంది పది సంవత్సరాలు కావచ్చు ఇరవై సంవత్సరాలు కావచ్చు టైంతో మనకు పనే లేదు కానీ విశ్వాసము విశ్వాసం అనేది నిరీక్షణ కాబట్టి ఆ విశ్వాసము ఏసు ప్రభు రాక ఖచ్చితంగా మనము నిలకడగా ఉండాలి అనేక లోపట్ల చల్లారిపోతుంది కానీ అనేకుల మధ్యలో మనం ఉండొద్దని ఆ వాక్యం మనకి బోధిస్తుంది ప్రభు మనము ఏసు దగ్గర ఉట్టి మనకి స్వస్థత కావాలని లేకపోతే మనకి ఆస్తులంతస్తులు కావాలని తీసుకునే రక్షణ అది రక్షణ కాని కదండి ఎందుకు కాదు అంటే ప్రభు నీకు నీకొరకే ప్రాణ పెట్టేసిండు తిరిగి లేచిండు మూడో దినం ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని గార్చి మళ్ళీ నువ్వు ఈ లోకంలో ఆస్తులు సంపాదించుకొని ఇక్కడ సుఖంగా జీవించడానికి ఆయన రక్తాన్ని గార్చిండా కాదు కదా ఒక దానికి ఒక రీజన్ ఉంది దానికి ఒక అద్భుతం ఉంది ఎందుకు అంటే నీ జీవితాన్ని సమర్పించుకోవడమే దేవుళ్ళు అద్భుతం నీ సాక్ష్యమే అది అన్ని వందుకొని లాస్ట్ కి ప్రాణం బోడగొట్టుకునే వానికి లాభం ఏం లేదన్నాడు ఏసుప్రభు కాబట్టి మనము ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాం కాబట్టి అవన్నీ కూడా మన ఇంట్లో వాక్యం చూసినాం మనం నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే మన జీవితాన్ని యేసుప్రభుకి సమర్పించుకోకపోతే లేక నిర్లక్ష్యమైన జీవితము ఆ ఏ ముందులే నేను అంతా కరెక్ట్ గానే ఉన్నా అని అనుకోవడము అది ఖచ్చితంగా వేరే మార్గానికి నడిపిస్తుంది విశ్వాసం నిరీక్షణ అనేది యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ మన క్యాలిక్యులేషన్ ప్రకారము తుది శ్వాస వరకు ఆ మనము లర్నర్స్ లాగానే ఉంటాం నేర్చుకునే వాళ్ళ లాగానే ఉంటాం నాకు వచ్చేసింది అయిపోయింది నేను ఒక బిషప్ న అయిపోయినా లేకపోతే ఒక పాస్టర్ని అయిపోయినా ఒక రెవరెండ్ అయిపోయినా అని చెప్పుకోవడానికి లేదు ఎందుకు ప్రభు ఈ వాక్యం చేత మాట్లాడానికి ప్రేరేపించిందంటే నేను తిరిగిన కొన్ని చోట్ల ఆ ఇట్లాంటి వాళ్ళని ధ్వనికరించడం నాకు ఒక బ్రదర్ అడుగుతుడు మీ డినామినేషన్ ఏంది బ్రదర్ అని అడుగుతున్నాయి నేను నా డినామినేషన్ ఏజ్ ప్రాబ్ నా డినామినేషన్ బ్రదర్ అని చెప్పిన అయ్యో మాది పలానా చర్చ పలానా అది ఇది అని మేము బై క్రిస్టియన్స్ అనేసి అంటు నేనా మళ్ళీ ఏ చర్చ లేకపోతే ఎట్లా నువ్వు ఆయన ఇక్కడ ఎక్కడో ఇష్యూండో థియాలజీ ఢిల్లీలా అక్కడ ఇక్కడ మేమో కోర్సులు చేసి నాకు చెప్తా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేసి మీరు కూడా ఒక కాలేజ్ లో జాయిన్ అండి అది నేను ఆల్రెడీ కాలేజ్ లో జాయిన్ అయ్యే ఉన్నాను ఏ కాలేజ్ బ్రదర్ అంటే ఇస్రో కాలేజ్ అని అదే ఒక చర్చ్ తరఫు నుంచి మీరు చేయాలి కదా మన సేవ ఇండివిజువల్ చేస్తున్నారంట నా గురించి చెప్పిండి ఒక బ్రదర్ ఆయనకి నేను నాది యేశప్రాభువే నా కాలేజ్ ఏసవ ప్రభు బ్రదర్ నేనే కాలేజ్ లో జాయిన్ అయ్యలేదు ఆయననే ఇప్పటి వరకు నడిపిస్తుండు ఆయన ఇచ్చినట్టు ట్రైనింగ్ ఈ లోకంలో నాకు ఎవరు ఇవ్వలేదు బ్రదర్ ఆయన సూపర్ ట్రైనింగ్ ఆయననే సద్బోధకుడు గొర్రెల్లో మంచి కాపా నే నేనే అన్నాడు ఏసుప్రభు కాబట్టి ఆయన కాసేటట్టు ఇంకా ఈ లోకంలో ఎవరికి ఆయరు బ్రదర్ అందుకే నేను డైరెక్ట్ మీరు రూట్స్ వెతుక్కుంటారు డిపెండ్స్ ఆన్ సమ్ కానీ నేను మాత్రం డైరెక్ట్ డిపెండ్ ఈస్రో పైన అహంతో గర్వంతో చెప్తున్నది కాదు వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవడానికి వాళ్ళు కూడా సత్యంలోకి రావడానికి నేను చెప్పిన వాళ్ళకి అయితే నువ్వు ఏ డినామినేషన్ లేదు ఎట్లా మళ్ళొక చర్చి తరఫు నుంచి సేవ కదా అంటే ఎందుకు చేస్తారని ఈస్రో పై చేర్చు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో చేర్చు కదా బ్రదర్ ఆయన వాక్య ప్రకారంగా వాళ్ళ నువ్వు అట్లా ఉంటే మళ్ళీ చర్చి ఉండాలి కదా ఖచ్చితంగా అంటే ఎవాంజలికల్ అంటే యేసు ప్రభుత్వ ఏం చర్చి బ్రదర్ అని అడిగిన ఆయన ఏ చర్చి ఏ చర్చలో లేడు మళ్ళీ నేను కూడా అంతే బ్రదర్ అని చెప్పిన వేరియేషన్స్ అనేటివి ఉంటాయి నేను చూస్తున్నా కొన్ని సంఘాల తిరుగుతున్నా నాకు వాళ్ళు అవకాశం ఇస్తున్నారు ఏశక్రిస్తు నామమ్మార్దమ్మై చెప్పబడుతున్న వాక్యాలు ఆయన ఆత్మ ఆవేశం చేద్దా ఖితం వినిపిస్తుందనా వినిపిస్తుంది మధ్యలో కొద్దిసేపు వినిపిలేదు చర్చి అని చెప్తున్నావు ఇంకా మధ్యలో ఆగిపోయింది వాయిస్ అయితే ఏ సెక్రీ ప్రొఫైడర్ నామినేషన్ అయింది నా చర్చ ఆయన ఏ చర్చ స్థాపించాలి ఆయన కంటే పర్ఫెక్ట్ గా బోధించే వాళ్ళు ఎక్కడ కూడా నాకు కనిపించలేదు అని చెప్పిన పెద్ద రెవరెంట ఆయన పెద్ద థియాలజీ అన్ని చెప్తున్నాడు కూర్చొని నలభై నిమిషాలు అయిపోయింది బయట రోడ్డు మీద కూర్చోసి కూర్చోబెట్టి మాట్లాడుతున్నాయో అలా ఇంటి ముందు వాళ్ళ సిస్టర్ కూడా ఉండే మామే చెప్తే నేను పలానా కోర్స్ చేసిన బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సోకే అంత బానే ఉంది కానీ ఆయన నామానికి మహిమకరంగా మనం చెప్పలేని వాక్యాలు ఆయన నామానికి మహిమకరంగా మనము ప్రకటించని సువార్త మనుషులు వాళ్ళ జీవితాలను యేసు క్రీస్తు ప్రభుకి సమర్పించుకోలేని వాక్యము నిష్ఫలం అయిపోతుంది ప్రార్థన చేసేవానికి స్వస్థత వస్తుంది ప్రార్థన అన్ని వస్తాయి కానీ జీవితాలను యేసు సమర్పించుకోకపోతే మనుషులకి ఏసు ప్రభు స్వస్థత ఎందుకు కలిగించాలా ఏసుక్రీస్తు ప్రభు ఆశీర్వాదం ఎందుకు ఇవ్వాలా ఎందుకు ప్రభు మనని రక్షించుకుంటూ అంటే మన జీవితాన్ని ఏసుక్రీస్తు ప్రభుకు ఇవ్వడానికే ఏసుక్రీస్తు రక్తంలో కడగబడిన మన కూడా ఆయన రక్తం చేతనే స్వస్థత పొందినోళం ఆయన రక్తం చేతనే మనం విడుదల పొందినోళం ఆయన రక్తం చేతనే మనకి పాప పాప క్షమాపణ కాబట్టి ఆ రక్తంలోనే మనము శాశ్వతంగా ఉండిపోవాలా తుది శ్వాస వరకు ప్రాబ్లమ్స్ రాంగనే ప్రార్థన చేయడము లేకపోతే మనుషుల మెప్పు కోసం వాక్యాలు చెప్పడము లేకపోతే వాళ్ళని వాళ్ళని గ్రేట్ చేసుకొనికే వాక్యాలు చెప్పడము అది ఈ జీవితంలో ఇక్కడికే సమాప్తం అయిపోతుంది కానీ ప్రభు కొరకు జీవితాన్ని సమర్పించుకొని ఆయన నామాన్ని మైమపరచడానికి ఆయన నామాన్ని గణపరచడానికి తీర్మానం చేసుకునే జీవితము ఇక్కడ అక్కడ కూడా మహిమపరుస్తూనే ఉంటది యేసు నామాన్ని హలో గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గరికి పరగెత్తుతా ఉంటారు మనుషులందరూ నేను కొన్ని టీమ్స్ తో తిరుగుతున్నా కాబట్టి సాధ్యమైనంత వరకు నేను వాళ్ళకి ఏసుక్రీస్తు ప్రభు నామాన్ని మహిమపచవాడి నిమిత్తము వాళ్ళకి కోపం రాకుండా వాళ్ళు అక్కడి నుంచి బయటికి రావాలా ఉన్నది జీవితం నీ జీవితాన్ని అంతా వాని చుట్టూ తిరిగితే మళ్ళా ప్రభుని ఎప్పుడు తెలుసుకుంటాం నేను చెప్పిన ఒక ఒకటే లైఫ్ బ్రదర్ ఈ ఉన్న లైఫ్ సగం జీవితం నువ్వు వాళ్ళకి ఇచ్చేసినావనుకో వాళ్ళు ఇంట తిరిగి అదే తిరుగుడు ఏసుక్రీస్తు ప్రభు ఇంట తిరిగితే నీ లైఫ్ ఇప్పటివరకు బ్రైట్నెస్ అయిపోయేది బ్యూటిఫుల్ అవుతుండే నీ లైఫ్ అని చెప్పిన కదా ఏసుప్రభు చుట్టు తిరగాల మనం ఆయనను వదిలేసి ఈ మనుషుల చుట్టు తిరిగితే మనకి లాభం మిమ్మల్నిస్తుంది ఏమి శూన్యం సద్బోధ కూడా ఏసుప్రభు మంచి కాపరి అయినా మంచి ఎవ్వరు ఆ కాపరి ఇక్కడ ఒక విధానం చూపిస్తుంది ఏంటంటే పరిసేయుడు తనతో కూడా భోజనము చేయమని ఆయనను పిలువగా తనతో కూడా అంటే పరిసేయుంతో అంతే ఎంత టఫో అది వాళ్ళకి ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చు నేను వెళ్ళిపోయాను ఎక్స్ప్లవర్ ఆయన భోజనము ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసేయుడు చూచి ఆశ్చర్యపడేడు ఆయన భోజనమునకు ముందుగా స్నానం చేయలేదని ఆ పరిసేయుడు చూచి ఆశ్చర్యపడను అందుకు ప్రభువిట్ల నేను ఏం చెప్తుడు పరిసేలైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేదురుగాని మీ అంతరంగమును అంతరంగము తోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఇప్పుడు కూడా వీడు మంచి బట్టలు వేసుకుంటున్నా లేదా గిన్నెల పల్లెము వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోను చెడుతనముతోనూ నిండి ఉన్నది అవివేకులారా వెలుపలి భాగమును చేసిన లోపటి భాగమును చేయలేదా కాగా మీరు మీకు కలిగిన ధర్మము చేయుడి అప్పుడు మీ కన్నీయు శుద్ధిగా ఉండును క్రీస్త ప్రభు ఇచ్చిన ఈ ధర్మాన్ని మనం చేయకుండా నిమిషం ఓకే బ్రదర్ ఏసు ప్రభు వెలుపల్లి భాగాన్ని చేసిండు లోపటి భాగాన్ని చేసిండు అంతరంగములు కూడా అన్నీ చేసిండు కాబట్టి అసలు సిసలైన దాన్ని వదిలేసేసి వీళ్ళు అవసరం లేని వాటికి ఎలాబరేట్ చేసి మనుషులని వాళ్ళ గొప్పతనం గురించి లేకపోతే వాళ్ళ మెప్పు గురించి లేకపోతే వాళ్ళ అన్నుదిన ఆహారం కడుపు గురించి ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలని దేవుని వాక్యాన్ని స్వార్థంగా వాడుకుంటున్నారు ఆ లేకపోతే వాళ్ళు గొప్ప కావాలని ఈ లోకంలో దేవుని వాక్యాన్ని వాడుకుంటున్నారు కానే కాదు యేసుక్రీస్తు ప్రభు ఆయన అందరి గురించి వాళ్ళ జీవితాలను సమర్పించుకోవడానికి కొరకే సంబంధం లేని స్నానం గురించి మాట్లాడి దాన్ని ఎలాబరేట్ చేస్తున్నారు ఆ కాలంలో ఇప్పుడు అదే నడుస్తుంది కాకపోతే కొంచెం డిఫరెన్సెస్ వచ్చినాయి అంతే అవివేకులారా అంటుండే యేసు ప్రభు కాగా మీరు కలిగినవి ధర్మము చేయుడి అప్పుడు మీకు అన్నీ శుద్ధిగా ఉండును ఇంకొంచెం కిందికి పోతే ప్రేమను వీడు చేసినారు మీరు అగ్రపీఠాల కోసము ఆయన చేసిన ప్రయాసాన్ని వెర్రితనంగా కనబడకుండా చేసినారు అనేసి మాట్లాడుతుంటాడు కాబట్టి వాళ్ళ తాపత్రయం అంతా అగ్రపీఠాలు ఇంకా దేని దేని గురించో ఈ చాప్టర్ లో కొంచెం కిందికి వెళ్తే అర్థమవుతుంది వాళ్ళ సొంత లాభం గురించి కానీ మనము ఆయన రక్షణ పొందుకున్నాం కాబట్టి ప్రేమ పూర్వకంగా ప్రభుకి మనుషుల జీవితాలను సమర్పించుకునే విధంగా ప్రవర్తించాలా వాక్యాన్ని కూడా అదే విధంగా మనం ప్రకటించాలా ప్రేమ అనేక పాపాలని కప్పేస్తుంది మనలో లేకపోతే కప్పడానికి ఎలా అవుతుంది కాబట్టి మనము ఎవరు తిననికే పిలిచినా కూడా లేకపోతే ఆ ఆయన యొక్క తగ్గింపు జీవితంతో విశకరిస్తున్న మహిమపరచబడి నిమిత్తము మనుషుల జీవితాలన్నీ ప్రభుకి సమర్పించుకునేటట్టే మనం ప్రతి ఒక్కటి చేయాలా లేకపోతే ఎంత చేసినా కూడా ఇల్లంతా సంపాదించుకొని ఇంటెంకా ఏదో అయిపోయినట్టు ఉంటుంది జీవితం అలా ఉండడానికి వీలెదు సత్ సర్వ ఉన్న మనకి అసత్యంలో ఉన్న వాళ్ళకి డిఫరెన్సెస్ ఉండాలి అంటే వాళ్ళ జీవితాలను దేవునికి సమర్పించుకునేలా మనం వాక్యాలను ప్రకటించాలా చూపించిన ఈ మాదిరి పుదీనా వాటి గురించి మీరు ఎక్కువ ఎలాబ్రేట్ చేస్తారు అవి చేయాలా వాటితో పాటు ఇవి అసలు సిసలైన మీరు మర్చిపోతున్నారు మీరు పోతలేరు వాళ్ళను పోనిస్తలేరు పర్లోక రాజ్యానికి ప్రభు వాక్యంతో పాటు గ్రహిస్తున్న మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ప్రాధానిస్తున్నారు నష్టో ప్రభు పరిశుద్ధుల మీకు వందనాల ప్రభా మీ వాక్యం చేత మాతో మాట్లాడినారు మహిమ పరిశుభ్ర నిమిత్తం వేసే ప్రభా వాక్యాలను ఆ విధంగా మేము జీవించాలా ప్రభు మీ నామంకరంగా ప్రభావ మేము ముందుకు నడిపించాలా అనేకులను మీ చింతకు నడిపించాలా ప్రభు మీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తి బలం చేత ప్రభావ మమ్మల్ని మీరు నడిపించి మీరే మైంపు అని ఏసుక్రీస్తున్న మమ్మల్ని ప్రాధాన్యస్తున్నాం తండ్రి పరిశుధుడ పరిశుధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఏసయ్య నీకే వందనాలు ప్రభా తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా తండ్రి గడిచిన కాలం అంతా ప్రభానైనా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినందుకు తండ్రి దివారాత్రములు ప్రభా నీ కంటి పాప కాచి కాపాడి తండ్రి యొక్క దినముకు తండ్రిని యొక్క నూతనమైన కృప శక్తి అనుగ్రహం మాకు నీకెంతో వందనాలు ప్రభా నీకెంతో కృతజ్ఞతలు నీకెంతో స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఏసయ్య నీకే యుగయుగములు కలుగును గాక అలే లుయా తండ్రి అవును ప్రభా తండ్రి నాయనా ప్రభ మీరు నాయన భోజనంకి వెళితే ప్రభా నాయన వాళ్ళు నాయన మీ హృదయ పరిస్థితి చూసిండ్రు కానీ ప్రభ నిన్ను వాళ్ళు గ్రహించలేకపోయినారు ప్రభ కాబట్టే ప్రభా నాయన మాలో ఏ చెడుతనం ఉండొద్దు ప్రభా నాయన మా హృదయ అంతరంగం ఎరిగిన దేవుడు ప్రభ మా ఆలోచనలను మా తలంపులను ప్రతిదీ ప్రభ మీరు దేవుడు ప్రభ కాబట్టే ప్రభ మాలో ఎలాంటి వేషధారణమైన జీవితం ఉండొద్దు ప్రభా నాయన తండ్రి వేషధారమైన ప్రార్థన నాయనా నాయన వేషధారమైన వాక్యోపదేశము వేషధారమైన జీవితము సేవ ఇవి మాలో ఉండడానికి వీల్లేదు ప్రభా నాయనా మేము నిన్ను పోలి నడుచుకోమన్నావు ప్రభ కాబట్టి ప్రభ నాయన మాలో నీ ప్రేమ ఉండాలా ప్రభ మీరు ఆ కలవరి సీరిలో చూపించిన ఆ ప్రేమ మాలో ఉండాలా కాబట్టి లోకంలో మేము ఎంతో ఓపికతో ఓర్పుతో సహనంతో ఉండాలా దీర్ఘశాంతంతో ఉండాలా మమ్మల్ని మేము ఎంతగానో తగ్గించుకోవాలా ప్రభ నా తండ్రి నీ వాక్యం ప్రకారంగా ప్రభా నాయన మాలో ఏమైనా ఇంకా ఆయస్కరమైంది ఉంటే ప్రభా నాయన మేము ఒప్పుకుంటున్నాం మమ్మల్ని క్షమించండి ప్రభ నాయన మేము ముందుకే సాగిపోవాలా ప్రభా తండ్రి నాయన ప్రభా తిరిగి చూసుకోవడానికి వీల్లేదు ప్రభా తండ్రి కాబట్టే ప్రభా నాయన విశ్వాసం కర్త ప్రభా మీ వైపు చూస్తూ మేము ముందుకు పోవాలా ప్రభ కాబట్టి ఎక్కడ ప్రభా నాయన తండ్రి లోకస్తుల్లో ప్రభా నాయన మేము చిక్కకుండా నాయన లోకానుసారంగా మేము నడుచుకోకుండా ప్రభా నాయన మీ ఆత్మలో మేము యొక్క ఆత్మానుసారంగా మేము నడుచుకోవాలా శరీర క్రియలను మేము విడిచిపెట్టాలా ప్రభ అనేకులకి ప్రభా నాయన తండ్రి ఆత్మలను మేము కాపాడాలా అనేకులని రక్షణలోకి నడిపించాలా బంధకాల్లో ఉన్న వాళ్ళని విడిపించాలా ప్రభా తండ్రి అపవాది చరల్లో ఉన్న వాళ్ళందరినీ విడిపించాలా మోసంలో ఉన్న వాళ్ళకి వెలుగుని నాయన నిజాన్ని చూపించాలా ప్రభా దానికి మీ సహాయం కావాలా ప్రభా దానికి మీ నడిపింపు కావాలా దానికి మీ అభిషేకం కావాలా ఆయన అది ఉంటేనే మేము చేయగలం ప్రభ కాబట్టే ప్రభ నాయనా మాతో మీరు నడవమని ప్రభ మేము వెళ్ళే ప్రతి చోట నాయనా మా యొక్క మార్గములను త్రోవలను మీరు సరళం చేసి నాయన నీ మహిమతో మేము నింపాలా ప్రభ ఈ లోకమంతా ప్రభా వెలుగుతో నింపాలా ప్రభ ప్రతి చీకటి శక్తులను మేము పారద్రోలాల ప్రతి అంధకార శక్తులను మేము గద్దించి వాటిని బంధించాలా అనేకుల నుంచి వాటికి విడుదల ఇవ్వాలా ప్రభ అనేకులను మేము స్వస్థపరచాలా అనేకులను ప్రభ నీ రాకడకు పెండ్ల కుమార్తెలాగా మేము సిద్ధపాటు చేయాలా అనేకులని నీ రాకడకు సిద్ధపరచాలా మేము కూడా సిద్ధపడాలి ప్రభ అలాంటి కృప వెంబడి కృప మాకు దయచేమని వాక్యం ద్వారా స్వరం మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు కృతజ్ఞతలు అయినా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేడైన ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మీన్ శ్రావణ్ బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్ కృప శాంతి పశుద్ధ ఆత్మశక్తి నడిపింపు మన కుటుంబీకులందరికీ వైరస్ బాధితులందరికీ సదాకాలం తోడైండుగాక ఆమెన్ ప్రైజ్ లాడ్ బ్రదర్ ఆమెన్ ప్రైజ్ లాడ్ అన్న థ్యాంక్ ప్రైజ్ లాడ్ బ్రదర్ థ్యాంక్ బ్రదర్ ఓకే బ్రదర్ ప్రైజ్ లాడ్